తిరుమల లీలామృతం ముప్పై ఐదవ అధ్యాయం తిరిగి వచ్చిన లక్ష్మి పద్మావతి శ్రీనివాసుల పరిణయానికి సూర్యుని పంపి కొల్హాపూర్లో ఉన్న లక్ష్మీదేవిని రప్పించి పిండ్లి పెద్దరికం ఆమెకిచ్చి త్రేతాయుగంలో సీతగా ఆమె కోరిన వరాన్ని ఆమె సమక్షంలోనే తీర్చినట్లు చేసిన శ్రీనివాసుని లక్ష్మీదేవి బదిలి మరలా కరివీరపురం వెళ్లిపోయిందని పురాణం చెబుతుంది మరి వెంకటాద్రిపై ఉన్న శ్రీనివాసిని వక్షస్థలంలో లక్ష్మీదేవి ఉంది కదా మరల ఆమి ఎప్పుడు వచ్చింది ఎలా వచ్చింది పద్మావతీదేవితో ఆనందంగా కాలక్షేపం చేస్తున్న శ్రీనివాసుని మనసులో లక్ష్మీదేవి తనకు దూరంగా ఉందని మళ్లీ ఆమె తన వద్దకు వస్తే బాగుంటుందని ఎప్పుడూ ఆలోచన లోక విడంబన కోసమే ఆ ఇద్దరికీ ఎప్పటికీ వియోగం లేదని ఇదివరకే చెప్పుకున్నాం పద్మావతీదేవిలో కూడా లక్ష్మీదేవి విశేష సన్నిధానం ఉందనే ఉంది ఏదో మానవడిలా పద్మావతిని వివాహం చేసుకునే కాలం గడుపుతున్న నాకు లక్ష్మీ వియోగంతో పనులు సానుకూలం కాదేమో పైగా కుబేరుని దగ్గర తీసుకున్న అప్పు అలానే ఉంది లక్ష్మీ ప్రసన్నం అయి దగ్గర ఉంటేనే ఆదాయం అప్పులు తీరే అవకాశం కనుక ఆమెను ప్రసన్నం చేసుకుని మళ్ళా వక్షస్థలంలో ఉంచుకోవాలన్న ప్రగాఢ వాంఛ కలిగింది శ్రీనివాసుడికి పద్మావతి దేవికి కూడా లక్ష్మీదేవి వాళ్లతో కలిసి ఉండాలని కోరిక సీతగా ఆమె అనుగ్రహం చేసి భగవంతుని తన తరఫున కోరకపోతే భగవంతునితో వివాహం తనకు కావడం సంభవమా మరి ప్రత్యుపకారంగా తాను చేయగలిగిందేమిటి లక్ష్మీదేవిని ఒప్పించి కరవీరపురం నుండి తీసుకురమ్మని శ్రీనివాసుని ప్రార్థిస్తుంది మీ ఇద్దరు సేవలో నా శేష జీవితం గడుపుతాను అని శ్రీనివాసుడికి చెప్తుంది అలా శ్రీనివాసుడు కరవీరపురానికి లక్ష్మీదేవి కోసం బయలుదేరుతాడు లక్ష్మీదేవి సర్వజ్ఞరాలు శ్రీనివాసుడు తన కోసం వస్తున్నాడని తెలుసు కొత్త దంపతులు కలిసి సుఖంగా ఉండాలి తాను వక్షస్థలంలో ఉంటే పద్మావతికి ఇబ్బంది కదా స్వామి వచ్చి అడిగితే తనకు కాదనే శక్తి లేదు అందుకే స్వామికి దొరకకుండా దాక్కుంటే మంచిదని భావించి కరివీరపురం వదిలి పాతాళానికి తనకు భక్తుడైన కపిలముని ఆశ్రమంలో మునిచే పూజింపబడుతూ ఉండిపోయింది కరివీరపురంలో లక్ష్మీదేవి వెళ్లిపోయాక అగస్యముని లక్ష్మీ విగ్రహాన్ని ప్రతిష్ట చేసి ఆలయాన్ని నిర్మించి పూజకు వ్యవస్థ చేస్తాడు ఇప్పుడు కొల్హాపూర్లోని లక్ష్మీదేవి అలా అగస్చలవారు ప్రతిష్ఠించినది రాజకుమారి నివేషంలో శ్రీనివాసుడు అమ్మవారి కోసం వెతుకుతూ కొల్హాపురం వచ్చి అమ్మవారిని కానక అక్కడ లక్ష్మీ విగ్రహాన్ని ఆరాధిస్తూ పది సంవత్సరాలు గడిపాడు ఒకనాడు ఆకాశవాణి శ్రీనివాసునికి ఇలా చెప్పిందట స్వామి అనుగ్రహించు ఇక్కడ నుండి దక్షిణ దిశగా ప్రయాణం చేసి కృష్ణా నదిని దాటి సువర్ణముఖి నదీ తీరాన నదికి ఉత్తరంగా ఒక సరస్సు నిర్మించి అందులో దేవలోకం నుండి స్వర్ణకమలం దెప్పించి ఆ సరస్సులో నాటి సరస్సులో పూజిన స్వర్ణ కమలాలతో లక్ష్మీదేవికి పూజ చేయి అలా సరస్సు ఒడ్డున లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ పన్నెండు సంవత్సరాలు తపస్సు చేయి అప్పుడు తప్పక లక్ష్మి ప్రసన్నురాలై నీకు ప్రత్యక్షమై మరళా నీభక్షస్థలమును నివసించుంది అలా శ్రీనివాసుడు రాజకుమారుని వేషంలో మరళా వెంకటాచర సమీపంలో ఉన్న సుఖపురికి వచ్చి తన బల్యంతో సరస్సును ఒకదాన్ని తవ్వుతాడు పుష్కలంగా నీరు సరస్సులో నిండింది వాయుదేవుణ్ణి పంపి స్వర్గం నుంచి స్వర్ణ కమలం దెప్పించి సరస్సులో నాటి అవి ఎల్లప్పుడూ వికసించి ఉండాలని సరస్సుకు తూర్పు తీరాన సూర్యనారాయణ విగ్రహ ప్రతిష్ట చేశాడు సూర్యుడు రాకతో కమలాలు వికసిస్తాయి కదా అలా చేసి లక్ష్మీదేవి కోసం కఠోర తపస్సు మొదలుపెట్టాడు రాజకుమారుని వేషంలో శ్రీనివాసుడు ఆ రాజకుమారుడు ఎవరో తెలియని ఇంద్రుడు ఆ ఘోర తపస్సు చూసి తన ఇంద్ర పదవి కోసం ఈ రాజకుమారుడు తపస్సు చేస్తున్నాడని భావించి తపోభంగం చేయడానికి రంభాది అప్సరసలను పంపించాడు వసంత మన్మథులు సహాయంగా ఆ అప్సరసలు ఆ పద్మ సరోవరానికి వచ్చి ఆహ్లాద వాతావరణాన్ని ప్రకృతి సౌందర్యాన్ని సృష్టించి సంగీత నాట్యాలతో ఆ రాజకుమారుడి మనస్సు చెలింపజేయడానికి ప్రయత్నం చేస్తారు శ్రీనివాసుడు వారి ప్రయత్నాలు చూసి తన మాయను వారిపై ప్రయోగించి తాను జాన నిమగ్నుడవుతాడు విఫలమైన రంభాదులు స్వర్గానికి తిరిగి వెళ్ళిపోతారు అలా శ్రీనివాసుడు పన్నెండు సంవత్సరాల తపస్సు చేస్తే దాని ఫలితంగా పదమూడవ సంవత్సరంలో కార్తీక మాసంలో పక్ష పంచమి శుక్రవారం ఉత్తరాషాఢ నక్షత్రంలో మైత్రము అనే అమృత ఘడియల్లో పద్మ సరోవరం మధ్యలో మహా తేజస్సుతో సహస్రదళ స్వర్ణ కమలం అందులో పద్మాసన ఆశీను చేతిలో పద్మంతో సువర్ణాభరణ భూషిత ప్రసన్న వదన అతిలోక సుందరిగా మందస్మిత వదనంతో శ్రీమహాలక్ష్మి కలువపూల మాలను ధరించి సాక్షాత్కరించింది బ్రహ్మది దేవతలు శ్రీనివాస లక్ష్మీ సమాగమాన్ని దర్శించి తరించడానికి ఈ పద్మ సరోవరానికి వస్తారు నారద సుఖ అగస్య వశిష్టాది మహర్షులు అశేష భక్తజనులు పద్మ సరోవరానికి వస్తారు అలా ఆవిర్భవించిన లక్ష్మీదేవి తన చేతులని పూలహారం శ్రీనివాసిని మెడలో వేసి నమస్కరిస్తున్నప్పుడు శ్రీనివాసుడు ఆమెను రెండు చేతులతో ఎప్పి తన వక్షస్థలంలో స్థిరంగా నిలుపుకున్నాడట ఈ సన్నివేశాన్ని తరిగొండ వెంగమాంబ తన వెంకటాచల మహాత్మ్య పద్యకావ్యంలో మనోహరంగా వర్ణించింది హంసగతి నొప్ప మథిదుగ్ధాబ్ది నుండి వెడలి మునువచ్చి హరిజేరు విధముగాను రమ్యతరమైన పద్మసరస్సు వెడలి శ్రీరమాసతిపతి చెంతజేరి నిలిచి ఘన కరమలతో నెత్తి కంకణములుయోడ హరి కంఠం నందుంచి అతటి నిలిచియున్న లక్ష్మిని చూచి మన్నించి రెండు హస్తంబుల నెత్తి వక్షంబుపైని చక్రధరుడుంచుకొని ఈనాటి తిరుచానూరులోని పద్మసరోవరనే శ్రీనివాసులు సృష్టించి స్వర్గం నుండి స్వర్ణ కమలాలు తెచ్చి నాటిన పద్మసరస్సు ఈనాటికి శ్రీనివాసుడు ప్రతిష్ఠించిన సూర్యనారాయణ విగ్రహం ఈ పద్మ సరోవరానికి తూర్పున ఉన్నది తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలోనే ఈ మందిరం నడపబడుతోంది ఈసారి తిరుచానూరు వెళ్ళినప్పుడు తప్పక దర్శించండి లక్ష్మీదేవికి ఈ సూర్యదేవుడంటే చాలా అభిమానం ప్రేమ అందుకే పద్మావతి వివాహానికి ముందు శ్రీనివాసుని ఆజ్ఞలతో ఈ సూర్య భగవానుడే కరివీరపురం వెళ్లి లక్ష్మీదేవిని తీసుకువస్తాడు అలానే మళ్లీ శ్రీనివాస లక్ష్మీ సమాగమానికి ఈ పద్మ సరోవర తీరంలో ఉండి దోహదకారి అవుతాడు ఈయన దర్శనం లక్ష్మీ ప్రసన్నానికి దారితీస్తుంది ఈ తిరుచానూరులో ఉన్న పద్మావతి ఆకాశరాజు పృత్రిక పద్మావతి కా సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి పద్మ సరోవరంలో పద్మంలో ఆవిర్భవించిన లక్ష్మీమూర్తియే ఆ మందిరంలోని రూపం ఈనాటికి కార్తీక మాసంలో శుక్లపక్ష పంచమి నాడు శ్రీ మహాలక్ష్మి ఆవిర్భావ సందర్భంగా పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవ అపభ్రత స్నానం జరుగుతుంది అదే పంచమీ తీర్థంగా ప్రసిద్ధి చెందింది ఆనాడు దేకోజామనునే శ్రీనివాసునికి పూజా నైవేద్యాలు చేసి కొండపై నుంచి ఆలయ మర్యాదలతో పసుపు తులసీమాలలు పీతాంబరాలు ప్రసాదాలు స్వామివారు అమ్మవారికి తిరుచానూరు పంపే ఆన్వాయితీగా సాగుతోంది ఊరు బయటనే వాటిని మహోత్సవంగా స్వాగతించి అమ్మవారికి అలంకరించి తరువాత పద్మ సరోవరం గట్టు మీద పుష్కరినికి సూర్యనారాయణ ఆలయానికి మధ్య భాగంలో స్నపన తిరుమంజను ఆ తర్వాత పద్మ సరోవరంలో చక్రస్నానం జరుగుతాయి స్వామివారి నుంచి వచ్చిన తులసిని అమ్మవారికి నివేదించిన తర్వాత భక్తులకు పంచి చక్రస్నానం జరుగుతున్న సమయంలో ఈ పద్మ స్నానం చేయటం మహా శ్రీనివాసుడే ఆ సరోవరానికి తనకు లక్ష్మీదేవి కలయక పొందుటలో చేసిన సహాయానికి గాను పద్మ ప్రఖ్యాతి చెందుతావని కార్తీక శుక్ల పంచమి ఆ పద్మ సరోవరంలో భక్తితో ఈ కథ తలుచుకుని స్నానం చేసిన వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని వరమిచ్చాడు లక్ష్మీదేవితో సహా గరుడినిపై వెంకటాద్రికి తరలి వెళ్ళాడు భవిష్యోత్తర పురాణం రహస్యాధ్యాయం పార్వతి పరమేశ్వర సంవాదంగా ఈ సాధన రహస్యాలను వ్యాసాల వారు వివరిస్తారు సంసార బంధం తొలగాలంటే కలికాలంలో ఒకటే మార్గం శ్రీవేంకటాచల దర్శనం శ్రీ శ్రీనివాస అనుగ్రహం కలియుగంలో పాపాలు చేసేవారు ఎక్కువ ధార్మికులు కూడా పాపాలు చేసే అవకాశం వర్ణ చేసిన వారికి స్వాధ్యాయం గాని అనుష్ఠానం గానీ చేసి సాధన చేసే యోగ్యత లేదు తన తప్పు కాకపోయినా వర్ణ కూతురు ద్వారాను కొడుకు ద్వారాను లేదా దగ్గర రక్త సంబంధీకుల ద్వారా అయ్యే ప్రమాదం చాలా ఎక్కువ శాస్త్ర విహిత విధి నిషేధాలు పాటించడం కష్టం ఇలా వర్ణ సంకరం వలన కలిగిన ఆపదల నుండి బోచే దైవం శ్రీ వెంకటాచలపతి మాత్రమే శ్రీ వెంకటాచలాన్ని మించిన క్షేత్రం కాని శ్రీ శ్రీనివాసుని మించిన దైవాన్ని కాని శ్రీ వెంకటేశ మంత్రాన్ని మించిన మంత్రము కాని శ్రీనివాసు దర్శనాల కంటే భక్తి గాని శ్రీనివాసుని పొందుట కంటే ఉత్తమ గతి గాని శ్రీనివాసుని గురించిన జ్ఞానం కంటే జ్ఞానం కానీ శ్రీ శ్రీనివాసుని ధ్యానమనుమించిన జానము గాని శ్రీ శ్రీనివాసుని కంటే అధిష్టాలు తీర్చే దాత గాని ఇంకొకడు లేడని పార్వతీదేవికి శ్రీరుద్రదేవుడు ఈ రహస్యాధ్యాయంలో బోధిస్తాడు ఇదే వేదాంతములచే నిర్ణయించబడిన సారం అంటాడు పరమశివుడు స్వామి పుష్కరిణి స్నాన మహాప్యము వేంకటాచల క్షేత్ర మహిమ గురించి చెప్తూ ఇలా అంటాడు మేమే ప్రతిదినం వెంకటాద్రి ఎందు నివసించు భాగ్యమునకై ప్రార్థించుచున్నప్పుడు మనసుల మాట చెప్పనేలా ప్రాచీన క్షేత్రాలన్నింటిలో ఇది మోక్షమిచ్చే క్షేత్రంగా చెప్పబడింది తిరుపతి కొండపైన సాయుధ్య ముక్తి లభిస్తుంది మోక్షాన్నిచ్చే పుణ్యక్షేత్రంలో మరణించి ముక్తి చెందే వారికి స్వస్వరూపానందం సిద్ధిస్తుందంటారు అదే తిరుపతి శ్రీనివాసుని మంత్రం తొమ్మిది అక్షరముల మంత్రం ఓం అనే అక్షరమున నమహ్ అను అక్షరమును చేర్చి శ్రీకార పూర్వకంగా మంత్రము అతి రహస్యముగా నా మనసున ఉంచుకొనబడినది ఇది మహదానంద స్థానముకు మోక్షమును సంగునది నీ అందరి ప్రీతి చే నీకు తెలిపి అని మహాదేవుడు దేవికి వెంకటేశ మంత్రాన్ని ఉపదేశించాడు స్వామి పుష్కరిణి స్నానమును శ్రీవేంకటేశ్వర దర్శనం శ్రీవేంకటేశ్వర ప్రసాదం భుజించుట ఈ మూడు ఉల్లో కొంద శక్యం కానిది ఈ శ్రీవేంకటేశ్వరి నివాసమునకు హద్దుగా నుండి స్థలమున యాత్రలకై వచ్చే జనుల విషయంలో వాక్కుతో గాని శరీరంతో గాని దురుసుతనంతో గాని ధనం దొంగిలించిన భక్తులను అవమానించే కార్యంగాని నిరాదరణ చూపే కార్యంగాని మోసం చేసే కార్యంగాని ఎవరు చేసినా రౌరవాది మహానరకాల ఎందు వేయి బ్రహ్మకల్పాల చివరి వరకు యాతనలు అనుభవిస్తుంటారు ఎవరు భక్తితో శ్రీ వెంకటేశ్వరుని నివాసం హద్దుగా ఉన్న స్థలాన్ని కాపాడుతాడో అతడు ముక్తిని పొందుతాడు అని చెప్తూ చివరకు శివుడు ఇలా అంటాడు శ్రీ వెంకటేశ్వరునితో సరిపోల్చదగిన దైవమే ప్రపంచమన లేనే లేడు శ్రీ వెంకటేశ్వరునుకు భూత భవిష్యత్ వర్తమాన కాలంలో నా నమస్కారం ఈ రహస్యాధ్యాయము శ్రీ వెంకటేశ్వరునికి మిక్కిలి ప్రియమైనది ప్రతి దిన దీని జపించి భుజించే వారికి తృప్తి సంతోషాలే కాక దేవతలు ఋషులు తృప్తులై పరమపదం సిద్ధించేట్లు చేస్తారు కొండ మీదైతే నిరాతయ ఆనంద పరమపదమున శాశ్వత వాసమే సిద్ధిస్తుంది అని పరమశివుడు పార్వతికి చెప్తాడు శ్రీవెంకటేశ్వరుని ధ్యానించినట్లయితే ఆ ప్రభావం అనేక కల్పముల నుండి పుట్టిన పాప రాశిని నర్శింపజేస్తుంది అనేక వేల సంవత్సరములు స్వామి పుష్కరిణీ తీరమన నా చేత చేత లోక చేత ఈ శ్రీనివాసుడు పూజింపబడినవాడు అలానే నా కుమారుడు కుమారస్వామి చే తపస్సు ధ్యానం సమాధి అనే పుష్పాలచే పూజింపబడిన వాడు శ్రీనివాసుడు వానికి శ్రీనివాసుని కృపవలననే శక్తాయుధము లభించినది నాకు శ్రీవెంకటేశ్వర సన్నిధానమునుపదు స్వర్ణముఖి నదీ నది వాసమును స్వర్గ మోక్షాన్నిత్యు స్వామి పుష్కరణీ తీరమన ఉనికియు కైలాసమున బ్రహ్మ అగస్్య చేతో కాళహస్తి క్షేత్రమన్న నిత్య నివాసం నాకు ప్రీతికరమంటుంది కైవల్యమును నివసించు వారికి గొప్ప మహిమగల శ్రీవెంకటేశ్వరుడు పొంద సక్యం కానివాడు పార్వతి ఎవరి పేరు ఉపనిషత్తుల సార్ గాథ సముద్రమను మెరవచిన కౌస్తభ రత్నము అజ్ఞానము అను అంధానిశ్ర నరక రూప దుఃఖమును పోగుతున్నదియో ఏ నామము నా పుత్రుని బ్రతికించినదో ఏ నామము ప్రపంచమున అందరకును కామితార్థములు వసమునదియో ఎవడు ఆదిశేషులకు భూషణము సకల ఐశ్వర్యములు ఎవరిని దయచేసి సిద్ధిస్తున్నవో నాకు వరములు నశంబువాడెవడో అట్టి శ్రీ వెంకటేశ్వరుని సదా సేవింతును అంటాడు మహేశ్వరుడు అలాంటప్పుడు మానవ మాతృలం అపరాధ చక్రవర్తులం మన సంగతి వేరే చెప్పాలా మీరు ఇంతవరకు పన్నెండు పురాణాల్లో చెప్పబడిన వెంకటాచల మహత్యం అక్కడ ఉన్న తీర్థాల మహత్యం శ్రీనివాస కళ్యాణ వృత్తాంతం బ్రహ్మాది దేవతలు ఋషిమునులు రాజులు సామంతులు ధనికులు సామాన్యలు పాపులు పుణ్యాత్ములు భక్తులు ఏ విధంగా ఈ క్షేత్రంలో శ్రీనివాసుని స్మరించి క్షేత్రమహిమ తెలుసుకొని పాపాలు పోగొట్టుకొని వారి వారి కోరికలు తీర్చుకొని భగవద్ అనుగ్రహానికి పాత్రులయ్యారో సంక్షిప్తంగా నా యథాశక్తి నా గురువులు శ్రీ శ్రీ సత్యాత్మతీర్థుల అనుగ్రహంతో వర్ణించారు తిరుమల యాత్ర చేసి ప్రతి భక్తుడు చేసిన పాపం పోవాలన్న కోరిన కోరిక తీరాలన్నా ముముచ్చిన వారు తమ సాధనతో మోక్ష దిశగా సాధన చేయాలన్నా ఈ క్షేత్రంలో ఉన్నప్పుడు క్షేత్రమహిమ అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడు దోషదూరుడు సర్వోత్తముడు సర్వాధారుడు సర్వశక్తిమంతుడు సర్వవ్యాపి సర్వాంతర్యామి సర్వేశ్వరుడు సృష్టి స్థితి లయ నియమన జ్ఞాన అజ్ఞాన బంధ మోక్షకారకుడైన వేదవయాస రామకృష్ణ విష్ణు అభిన్నుడైన శ్రీనివాసుని మహిమ పారాయణం చేసుకుంటూ ఒకరికొకరు చెప్పుకుంటూ భగవంతుని ఎందు ఆయన మహాత్మ్య జ్ఞానజనిత భక్తి చేయాలి అలా చేయడానికి పన్నెండు పురాణాలు చదవాలంటే చాలా శ్రమ తీసుకోవాలి తరుణోపాయంగాను పారాయణకు అనువుగాను సరళమైన వాడుక భాషలో అందరికీ అందుబాటులో ఉండాలనే ఈ ప్రయత్నం చేశాను ఈ ప్రయత్నం చేయడంలో నా స్వార్థం చాలా ఉంది రాసినందుకు వచ్చే పుణ్యం ఎలాగూ వస్తుంది ఇది చదివిన మీకు పుణ్యం మీకు లభించబోయే ఈ పుణ్యానికి ఉడతా భక్తిగా ఈ రచన ద్వారా చేసిన సాయానికి నాకు అదనపుణ్యం అదే మీరు ఈ మహాత్మ్యాన్ని తిరుమలలో పారాయణం చేస్తే మహాపుణ్యం ఈ తిరుమల లీలామృతం పుస్తక రూపంలో అందుబాటులోకి రాగా మీలో చాలామంది ఇప్పటికే చదివారు ఇప్పుడు శ్రవణ రూపంలో కూడా అత్యంత భక్తి భావనతో విన్నారు అలా నాకు మరింత పుణ్యం తరతరాల శీర్షిక కింద మొదటి భాగంగా నేను తిరుమల లీలామృతం రాయటం మొదలుపెట్టినప్పుడు నాకు తిరుమల దేవస్థానాలతో ఉన్న సంబంధాలు సలహాదారుగా కేంద్ర ధార్మిక మండలి అధ్యక్షునిగా తీసివేశారని చెప్పాను కదా అమెరికాలో ఉండగా ఇది రాయటం పూర్తి చేశాను హైదరాబాద్ వచ్చేసరికి స్వామివారి నగల పరిశీలన కమిటీకి సమన్వయకర్తగా నన్ను కొనసాగిస్తూ దేవస్థానం వారు వర్తమానం మఠాధిపతులు పీఠాధిపతులు వివిధ హిందూ సనాతన ధార్మిక సంస్థలతో నిర్వహింపబడే తిరుమల తిరుపతి దేవస్థానాల సనాతన ధర్మ ప్రచార సదస్సు నిర్వహించడానికి సమన్వయకర్తగా దేవస్థానం వారు మళ్ళీ నన్ను నియమించారు అది పూర్తి అయ్యే లోపల నన్ను దర్శనాల విషయంలో పరిశీలన సూచనలు ఇవ్వడానికి ఒక కమిటీకి అధ్యక్షునిగా దేవస్థానం వారు నియమించారు శ్వేతలో కార్యనిర్వాహక మండలి సలహాదారుగా వెంకటేశ్వర భక్తి ఛానల్ టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్తంగా రూపొందించిన నాదనీరాజన కార్యక్రమానికి కళాకారులను ఎంపిక చేసే కమిటీకి అధ్యక్షునిగా వేదపారాయణ వేదరక్షణ శాస్త్ర రక్షణ పథకాలు పరిశీలించే కమిటీకి సలహాదారుగా నియమిస్తూ దేవస్థానం వారు ఉత్తర్వులు ఇచ్చి ప్రతి నెల ఒకటి రెండు సార్లైనా తిరుమలకు వెళ్ళి స్వామిని చూసే అవకాశం కల్పించి భగవంతుని సేవ చేసే భాగ్యం దర్శన భాగ్యం కొనసాగించాడు ఈ జన్మకి ఇది చాలు మీ శ్రీనివాస దాసుడు ప్రసాద్